కృషి చేస్తాడు కాబట్టి వాడున్న మార్గాన్ని సన్మార్గం కింద మనం భావన చేస్తాం కనుక వాడిని సంత్ ఎంత హే అయం సాధు అని అంటారు సాధునోతి సాధు సాధునోతి పరకార్యం పరోపకారం కోసం జీవించేవాడిని సాధు అని అంటారు సో సాధు మార్గంలో ఉన్నవాడు కనుక సంత్ అని వర్ణిస్తారు అదే అన్నారు ఆయన తతమాత్ సంతం సాధుమార్గస్థం ఏనం విదుహు సాధవ సత్పురుషులు ఆయన్ని సంతం సాధు మార్గంలో ఉన్నవాడు అని వర్ణిస్తాయి చూడండి ఆ వాక్యాలకి ఆయన ఎన్ని అర్థాలు చెప్పారు సంతమేనంతతో విదురుతి ఆ సంతం అనే పదానికి ఆయన ఎన్ని అవ అవకాశ ఎంత అర్థం చెప్పడానికి అవకాశం ఉందో అంత చెప్పారు ఎక్కడ గ్లాస్ ఓ అన్నది ఉండదు అవసరమైతే మళ్ళీ వెనక్కి వెళ్దాం జాగ్రత్తగా అంత తరవగా చేసి ఇంక దీని మీద ఇంకొక మాట కూడా మనం చెప్పక్క చెప్పాల్సింది లేదు అని అనుకున్న తర్వాత ముందుకు వెళ్తాం వెరీ ఇంట్రెస్టింగ్ అయితే ఒక నెగిటివ్ ఒక పాజిటివో చెప్పారు ఎవడైతే బ్రహ్మ లేదంటాడో వాడు అసన్ బ్రహ్మ అస్థి అని దాని ఆ మార్గంలో ప్రయాణం చేస్తాడో వాడు సన్ ఈ రెండు వాక్యాలకి కలిపి మొత్తం నాలుగు వాక్యాలు అయ్యాయి మొత్తం మంత్రం ఈ మంత్రం యొక్క తాత్పర్యమేమి అల్టిమేట్ మెసేజ్ ఏమిటి తస్మాత్ అస్తిత్యే బ్రహ్మా ప్రతిపత్తవ్యం ఇది వాక్యాథంపోర్ట్ ఆఫ్ ది మంత్రం ఏమిటంటే బ్రహ్మ అస్తి ప్రతిపత్తవ్యం జ్ఞాతవ్యం బ్రహ్మ అస్తి ఆ బ్రహ్మను మనం తెలుసుకోవాలి అది జీవన లక్ష్యము అటువంటి జీవన గమ్యాన్ని నిర్దేశించటం కోసం ఈ మంత్రము ఆ రకంగా ప్రతిపాదించింది తర్వాత తస్యషవ శారీర ఆత్మా ఇది ఆనందమయాన్ని గురించి చెప్తున్నారు ఆనందమయానికి విజ్ఞానమయంతో కనెక్షన్ ఉంది కదా అది చెప్తున్నారు తస్య పూర్వస్యమయస్ ఏషే శరీరే జ్ఞానమయ భవ శారీర ఆత్మా అది అక్కడ వాక్యాన్ని ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను తస్యేష ఏవ శరీర ఆత్మ ఏష అంటే ఆనందమయ ఈ ఆనందమయము తస్య దానికి అంటే విజ్ఞానమయస్య ఆత్మా అంటే స్వరూపము ఎటువంటి ఆత్మా శారీర ఆత్మ శరీరే భవ సో ఇప్పుడు శరీరమును ఐదు భాగాలుగా మనం కల్పన చేసుకుంటూ వచ్చాము ఒక మూస ఆ మూసని ఫిజికల్ బాడీక మూస ఫిజికల్ బాడీ ఈజ్ దట్ మూస దట్ మోల్డ్ ఈజ్ ది ఫిజికల్ బాడీ ఆ మోల్డ్ కొన్నటువంటి ఆ పంచావయవ స్వరూపము దానియందు ప్రకటమయ్యే ప్రాణానికి అప్లై చేశాం ప్రాణానికి రూపకం ద్వారా అప్లై చేసి ఆ ప్రాణానికి అప్లై చేసిన దాన్ని మనసుకు అప్లై చేసాం మనస్సుకు అప్లై చేసిన దాన్ని విజ్ఞానానికి అప్లై చేసాం విజ్ఞానానికి అప్లై చేసిన దాన్ని ఆనందమయానికి అప్లై చేసాం కాబట్టి ఆ శరీర భవ శరీరే భవ అనే ఆ మోసంలో చూసారా అది ఇంతవరకు వచ్చింది అంచేతనే శారీర శరీరే భవ ఏ శరీరము విజ్ఞానమయ్యే శరీరే విజ్ఞానమయము యొక్క శరీరం ఏమిటి మనోమయ శరీరం దాని శరీరం ఏమిటి ప్రాణమయ్యే శరీరం మరి దాని శరీరం ఏమిటి శరీరమే శరీరం ఇంకా అక్కడికి వచ్చేప్పటికీ మీరు దానికి ఇంక మరో రకంగా దానికి కల్పన చేయనక్కర్లేదు మూస అదే మూస సో ఆ విజ్ఞానమయ శరీరములో ప్రకటమవుతూ ఉండేటువంటి ఈ ఆనందమయమునకు ఆనందమయము ఆ విజ్ఞానమయమునకు ఆత్మ యేష యేష అంటున్నారు ఎవరున్నది కోసౌ ఎవరది యేష ఆనందమయ ఆ యహ అనే పదానికి అర్థం చెప్పాలి కదా అందుకోసం కోసం అని ప్రశ్న వేసుకుని ఎవరది ఇంతలా చెప్పారు మీరు విజ్ఞానమయానికి ఆత్మ అన్నారు ఎవరది కోసం యహ యహ అంటే య ఏష ఆనందమయ పైన చెప్పిన ఆనందమయము విజ్ఞానమయమునకు అది ఆత్మ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇంతకుముందు చెప్పాం ఈ అసన్నేవసభవతే అనే మంత్రము ఆనందమయానికి సమీపంలో ఉన్నా అది ఆనందమయానికి సంబంధించిన మంత్రం కాదు ఎందుకంటే అని అనేక హేతులు చెప్ప ఇంకెందుకంటే అంటే అరుడదన హెందుకంటే ఉన్నా అది ఇంకోసారి గుర్తు చేస్తున్నారు ఆయన తం ప్రతీ కాస్తిశంక నాస్తిత్వే కాబట్టి బ్రహ్మ వ్యవహార గోచరము కాదు కనుక అస్తివా నాస్తివా అనే ఆశంక ఉంది కానీ ఆనందమయం గురించి ఆశంకెవరికి ఉందండి ఆనందమయములో ఆశంక ఉంటే ఈ క్లబ్బుల చుట్టూ జనం ఎందుకు తిరుగుతారు ఏదో ఒక హ్యాపీనెస్ అనుభవంలో ఉండబట్టే కదండి మానవుడు ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి ఆనందమయము ఉన్నదా లేదా ఉంటే ఏమనుకోవాలి లేకపోతే ఏమనుకోవాలి ఇన్ని ఆశంకలకు అక్కడ చూడలేదు ఆశంకంటూ ఉంటే బ్రహ్మ విషయంలోనే ఉంది అదే ఆయన సంప్రతి ఆనందమయాన్ని గురించి నాస్తిత్వే అది లేదేమో అనే ఆశంక అది అది ఎక్కడి నుంచి వచ్చింది అది లేనే లేదు అపోఠ సర్వ విశేషత్వా బ్రహ్మణో నాస్తిత్వం ప్రతి ఆశంకాయుక్త అది మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వస్తున్నారు బ్రహ్మ విషయంలో అయితే అస్తివా నాస్తివా అనే ఆశంక యుక్తంగా ఉంటుంది ఎందుకని అపోఠ సర్వ విశేషత్వాత్ బ్రహ్మయందు ఏ విశేషాలు లేవు రూపం లేదు చూద్దామంటే విశేషాలు అంటే నేను లిస్టు ఎకరూ పెడుతున్నాను శబ్దం లేదు విందామంటే రసం లేదు ఆ రుచి చూద్దామంటే కల్పన చేద్దామంటే థాట్కి కూడా విషయం కాదు అది అపూఢ సర్వ విశేషం అయిపోయింది సర్వ విశేషములు తొలగింపబడ్డాయి దాని ఎందు అటువంటి బ్రహ్మ విషయంలో వ్యవహార కాదు కనుక నాస్తిత్వం ప్రతి ఆశకు ఉంటుంది ఆనందమయం గురించి ఆశక్ ఎందుకు ఉంటుందండి ఆనందమయం తెల్లారిలేస్తే ఫస్ట్ సిప్ ఆఫ్ కాఫీలో ఆనందమయమే ఉంది సో ఎలా ఐదున్నర అవుతుందంటే మహానందం కాఫీ రెడీగా ఉంటాయి కాఫీ రెడీగా లేదనుకోండి అప్పుడే ఎందుకు తెలియ వచ్చిందని ఇంకో అరగంట పోయి పడుకోవచ్చు కదా అని అనిపిస్తుంది సో ఆరోగ్యంగా ఆనందమయం అనుభవంలో ఉన్నటువంటి విషయం దాని విషయంలో దేర్ ఇస్ నో డౌట్ ఫర్ అస్తివా నాస్తివా అనే శంకే ఎవరికి లేదు అంచేత ఈ అసన్నేవస పోతేనే మాత్రం ఆనందమయానికి వర్తించదు అది ఏదో ఆనందమయానికి మధ్యలో పడింది కాబట్టి దాన్ని అనుకోకండి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట బ్రహ్మ పక్కన ఉంది దాంట్లో కూడా బ్రహ్మ ఉంది అసన్నేవసభవతి అస్థి బ్రహ్మేతి చేద్వేద బ్రహ్మ అనే పదం దాంట్లో స్పష్టంగా కనపడుతూనే ఉంది ఇంకా ఆనందమయమేమిటి అని దాన్ని కోర్టుపుచ్చారు ఇంకో హేతు సర్వసమత్వాచ్రహ్మణ అది ఇప్పుడు బ్రహ్మ సర్వసమము అంటే సర్వప్రాణి సాధారణము బ్రహ్మ ఆత్మ చైతన్యం బ్రహ్మ ఆత్మ చైతన్యం రూపంగా సెన్స్ ఆఫ్ బీయింగ్ అండి సెన్స్ ఆఫ్ బీయింగ్ కుక్క పిల్లలో ఉంటుంది ఎలక పిల్లలో ఉంటుంది మనిషి పిల్లలో కూడా ఉంటుంది అన్ని ప్రాణుల ఎందు సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది బ్యాక్టీరియాలో కూడా ఉంటుంది వైరస్లో కూడా ఉంటుంది సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంట్రెన్సిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది సెన్షియంట్ ఆబ్జెక్ట్ సెన్షియంట్ థింగ్ అది సెన్స్ ఆఫ్ బీయింగ్ అదే బ్రహ్మ సో బ్రహ్మ సర్వజీవ సాధారణము సర్వప్రాణి సాధారణము కనుక అటువంటి బ్రహ్మ సర్వసమము కనుక దాని ఈ సర్వసమత్వాచ్య బ్రహ్మణ తరువాతి వాక్యానికి సర్వప్రాణి సాధారణంగా ఉన్నది కనుక అంటే అర్థం ఏమిటి ఓ మహావిద్వాంసుడు ఉన్నాడు ఆయన ఆత్మ ఏమిటండి బ్రహ్మ ఇంకో మూర్ఖుడు ఉన్నాడు వాడే ఆత్మ ఏమిటండి బ్రహ్మ మనిషి ఆత్మ బ్రహ్మ పశువు ఆత్మ బ్రహ్మ దేవత ఆత్మ బ్రహ్మ ఈ విధంగా ఈ బ్రహ్మ సర్వసమంగా ఉన్నది సర్వప్రాణి సాధారణంగా ఉన్నది అన్ని ఆభరణములకు మూలంలో బంగారము సమానంగా ఉన్నదో బ్రహ్మ సర్వప్రాణి సాధారణంగా ఉంది ఆ కారణంగా కొన్ని ప్రశ్నలకి అవకాశం వస్తోంది అథాతోను ప్రశ్నా అని ప్రారంభం ఎస్మాదేవం అథ అనంతరం శ్రోతు శిష్యశ అను ప్రశ్నాహ ఆచార్యోక్తిమను ఏతే ప్రశ్నాహ ఇప్పుడు శిష్యుడు ఉన్నాడు ఈ శిష్యుడు ఆచార్యుడు చెప్పిన మాటలో విన్నాడు ఏమిటి ఆచార్యుడు చెప్పిన మాట ఏమిటంటే అస్థిబ్రహ్మేతి బ్రహ్మ ఉందని తెలుసుకోవాలి ఆ బ్రహ్మ యొక్క స్వరూపము ఆత్మే కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని వాక్యార్థాన్ని చెప్పారు చెప్పిన తర్వాత సరే ఇంకా ఆనందమయ కోశాన్ని గురించి చెప్పాల్సింది ఓపెసర్ మిగిలి ఉన్నది అది కూడా చెప్పేసింది శృతి ఇప్పుడు ఆనందమయ కోశము స్వరూపము దాని యొక్క ప్రతిష్టే బ్రహ్మను తెలిసిపోయిందిగా బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట ఆనందమయ కోశం అనుకుండే బ్రహ్మ కాబట్టి ఆనందమయ కోశాన్ని వ్యాపిస్తూ ఆనందమయం కంటే కూడా అతీతంగా ఉండేటువంటి చైతన్యతత్వము నిర్విశేష ఆనంద స్వరూపం కలదో దట్ ఈస్ బ్రహ్మ అని మనం నిర్ధారణ చేసుకున్న తరువాత అయితే ఈ బ్రహ్మ సర్వప్రాణులకు సమానమే కదా ఆ బేసిస్ మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని అథ అత అను ప్రశ్న అథ అంటే గురువు ఈ మాటలు చెప్పిన తర్వాత అత అంటే బ్రహ్మణ సర్వసమత్వాత్ బ్రహ్మ సర్వసాధారణము సర్వప్రాణి అథాత రెండు పదాలకి వ్యాఖ్యానం ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఈ మధ్య నేను పుస్తకం నోట్ చేస్తూ అథాత సంప్రవక్ష్యామి అని వస్తుంది అథ అత సంప్రవక్ష్యామి ఈశ్వర బృహస్పతి సంవాదం అని ఈశ్వరుడు బృహస్పతికి జ్ఞానాన్ని బోధిస్తూ ఏడెనిమిది సెక్షన్స్ ఉన్నాయి ఆ ప్రతి అథాత సంప్రవక్ష్యామి అని ప్రారంభం నేకు అథ అంటే తరువాత ఈ కారణంగా చెప్తాను అని శ్లోకంలో అంతే ఉంటుంది అక్కడ అథాకి మనం సరైనటువంటి వ్యాఖ్యానం మనం చేస్తూ ఉండాలి ఉదాహరణకి అథ అంటే ఆసనం గురించి చెప్పిన తరువాత అతహ ఈ ఆసనము యొక్క ప్రయోజనము ప్రాణాయామమే గనుక అంత చెప్పబోయే అంతఃకరణ శుద్ధికి ప్రాణాయామం చాలా ముఖ్యం కనుక సంప్రవక్ష్యామి ఇప్పుడు నేను ప్రాణాయామం గురించి చెప్పబోతున్నాను అని అలాగ అథా అతహా దానికి ఎప్పుడూ అర్థాన్ని అలా చెప్తూ ఉండాలి అది శాస్త్ర సంప్రదాయం ఇక్కడ కూడా అథాతోను ప్రశ్న అథాతో బ్రహ్మజిజ్ఞాస దగ్గర అథా మీద యాభై పేజీల మీమాంస ఉంది ఆ పాఠం చెప్పాలంటే పదిహేను రోజులు పడుతుంది అంత పొడుగు వ్యవస్థ ఉంది అక్కడ సో అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి అనంతరం అని ఇలా బోడంత వ్యవస్థ ఉంది అలాగే ఇక్కడ కూడా అథ శబ్దానికి అన్నింటికి ఆయన అర్థం రాస్తున్నారు గమనించండి అథ అంటే ఏం అనంతరం తరువాత దీని తర్వాత ఈ పై వాక్యం చెప్పారే బ్రహ్మ యొక్క స్వరూపాన్ని గురించి ఆచార్యుడి శిష్యుడికి చెప్పిన తర్వాత మరి అతహ అంటే తస్మాత్ అందువలన ఎందువలన బ్రహ్మణ సర్వసమత్వాలు బ్రహ్మ సర్వప్రాణి సాధారణమై ఉండుటం వలన అను ప్రశ్న ప్రశ్న వేసివాడు ఎవడ వేస్తాడు అండి గురువు గారిని శిష్యుడు వేస్తాడు వేదంలో అటువంటి ప్రశ్నలు వేసుకుంటాడు అంతేగాని పార్లమెంటు ప్రశ్నలాగా వీడిని టు పుల్ ది అదర్ పర్సన్స్ లెగ్ వేసే ప్రశ్నలను ఇక్కడ చర్చ యోగ్యమైన పరిప్రశ్నలకే ఇక్కడ మేము చర్చ ఉంటుంది యోగ్యమైన విషయం తెలుసుకుందామని ప్రశ్న అంటే గురువు గారిని శిష్యుడు వేసే ప్రశ్న శిష్యుడు ఎప్పుడు ప్రశ్న వేస్తాడో తెలుసిన అను ఎప్పుడూ కూడా కొంతమంది స్వామీజీ యూ టీచ్ వేదాంత యా ఐ హ్యాపెన్ టు డూ దాట్ ఐ హ్యావ్ ఏ ఫ్యూ డౌట్స్ అని అలాగే చురుకు చేయరు అంటే నేనంటాను మీ డౌట్స్ అన్నీ తీరిపోయే ఉపాయాన్ని నేను వాటి చెప్తానంటా అది ఏమిటో చెప్పండి అంటే నా క్లాసు నుండి ఇంకో రెండు మూడు గంటల్లోనూ మీరు ఆ క్లాస్కి వచ్చి కూర్చోండి అలాగే మీరు నా డౌట్ ఏమిటో చెప్పకుండా మీరు మీరు నా క్లాసుకు రండి మీ డౌట్స్ అన్నీ తీరతాయి అని నేను వాళ్ళని పుష్ చేస్తాను సమ్ పీపుల్ ఫాలో మై అడ్వైస్ అంత క్లాస్ అయిన తర్వాత వాళ్ళు మాతో అంటారు ఎన్నోసార్లు నాకు అనుభవం మా డౌట్స్ తీరేయండు అని అంటారు నాకు తెలుసు తీరతాయని ఐ నో ఇట్ ఎందుకంటే డౌట్స్ అన్నీ కూడా ఏదో సమ్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ ఉంటాయి ఒక క్లాస్లో కూర్చుంటే సగం తీరిపోతాయి ఇంకో క్లాస్లో కూర్చుంటే మళ్ళీ తీరతాయి ఎర్ఫర్ క్లాస్లో కూర్చుని శ్రవణం చేయాలి ఒకడు ఏమంటే నాకేమో ఈ మంచిగా స్టాక్ మార్కెట్లో చాలా ఇబ్బందిగా ఉంది మీరు ఏదైనా ఆశీర్వచనం చేస్తారా అంటే మీరు క్లాసుకు వచ్చి కూర్చోండి అంటే అదేమిటండి ఆశీర్వచనం అంటే క్లాసుకు రమ్మంటారు ఏంటంటే మీరు క్లాసుకు రండి క్లాసుకు వస్తే మీకు సమస్య సాల్వ్ అవుతుంది ఓ భార్యాభర్త ఏదో మనసులో కలుషితం పెట్టుకుని మనసులో ఏదో కలుషాలు ఉంటాయి వ్యతిరేక భావాలు ఉంటాయి వాళ్ళు పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇద్దరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు దెబ్బలాడుతూ ఉంటాం ఆ దెబ్బలాడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటాం అయ్యా దెబ్బలాడుకోవాలి ఇబ్బంది పడుతున్నాం కదా పని మానేద్దామనే వివేకం విడకూడదు ఆ వివేకం ఉంటే సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం ఓ విపుది దెబ్బలాడుతూ ఉంటాడు దానితోటి దుఃఖపడుతూ ఉంటాడు సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆ దగ్గరికి వచ్చి నన్ను అడుగుతారు దానికి ఏదో అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే నేను ఆశీర్వచనం చేసేస్తే ఓ తాయెత్తు ఇచ్చేస్తే అది సాల్వ్ అయిపోవాలని నా తాయెత్తు నాకుంది తా ఎత్తు నాకుంది నేనంటారు మీరు క్లాసులో కూర్చుంటారు క్లాసులో కూర్చుంటే వాళ్ళు దెబ్బతం నార్మల్ నాకు బాగా అనుభవం ఒకళ్ళు అంటారు అబ్బా కాదండి నేను చాలా వేదాంతం శ్రవణం చేశానండి అంటే నేను నేను అంటే బాగుండదు కాబట్టి అన్నాం ఏటా ఇంత వేదాంతం శ్రవణం చేసి ఇలా మాట్లాడుతున్నారా మీరు అని నేను అన్నాను అనుకోండి బాగుండదు నేను అంటాను ఏమంటానంటే ఇంకా కొంత మీరు శ్రవణం చేయాలి అంటే అర్థం అదే దాని అర్థం అదే సో మీరు క్లాసుకు రెండు కాదండి నేను శ్రవణం చేశానండి అని ప్రొటెస్ట్ చేస్తున్నంత కాలము హీ ఓంట్ గెట్ ఎస్ వన్ తర్వాత కాగ్నిటివ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ మధ్యన కాగ్నిటివ్ థెరపిస్ట్లని మామూలు సైకియాట్రీలో కూడా మరి హయ్యర్ బాగా స్పెషలైజేషన్ ఉంటుంది కదా ప్రతి బ్రాంచ్లోనూ స్పెషలైజేషన్ ఉన్నట్టుగానే దీంట్లో కూడా బాగా స్పెషలైజేషన్ వచ్చేసి మామూలుగా సైకియాట్రీ పోయింది ఇప్పుడు సైకియాట్రీ అంటే కూడా సైకియాట్రీలో కేసు సాల్వ్ కాకపోతే దే రిఫర్ ది కేసు టు కాగ్నిటివ్ థెరపిస్ట్ కాబట్టి ఈ కాగ్నేటివ్ థెరపిస్ట్ అంటే ఏదో వేదాంతం మాట్లా ఉందండి అంటే అది అదేనండి అంటారు వాళ్ళు కాగ్నేటివ్ థెరపిస్ట్కి ఛార్జెస్ వెరీ హెవీ సైకియాట్రిస్ట్ గంటకి హండ్రెడ్ డాలర్స్ ఛార్జ్ చేస్తే కాగ్నేటివ్ థెరపిస్ట్ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ టు డాలర్స్ పర్ అవర్ ఒక అవర్ కూర్చోబెట్టి కబుర్లు చెప్పినండి సో కాగ్నేటివ్ థెరపిస్ట్ కాగ్నేటివ్ థెరపిస్ట్ అంటే ఇలాగే ఉంటుంది ఇదే కొంచెం ఆర్గనైజ్ చేసి మన క్లాస్లో కూర్చుంటే దట్ ఈస్ ది బెస్ట్ కాగ్నేటివ్ తెరఫ్ ఏమీ చేయ మీరు బిల్లు పే చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు నో బిల్ ఈస్ రిక్వైర్ జస్ట్ సీట్ ఇన్ ది క్లాస్ ఎనీవే అను ప్రశ్న ఆచార్యోక్తి మను అయితే ప్రశ్న ఆచార్యుడు ఇంత వ్యవస్థగా వ్యవస్థితంగా చెప్పిన తర్వాత ఏదో బ్రహ్మవిధానో తిపరమ్మను మొదలుపెట్టి ఇంతలా చెప్పిన తర్వాత అప్పుడు శిష్యుడు శ్రవణం చేసిన శిష్యుడు ఏవో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అందాము అథాతోను ప్రశ్నాహ ఉతా విద్వా నముకం ప్రేత్యా కష్టన గచ్చతి ఆ ఆ ప్లతం ప్రశ్నను సూచిస్తుంది ఏమండే బ్రహ్మని తెలుసుకుంటే మోక్షం వచ్చేస్తుందంటారా అని అది పులుతం ఉంటారా అనే పులుతం వచ్చింది చూడండి అలాగనమాట ल प्रश्न सूचित सो सामान्यम ब्रह्मा भाष्य सां ब्रह्म आकाशाद्वाद विदुष अविदुष्च अदुष ब्रह्माप्ति आशंक्यवंड ब्रह्मा सामनम धातु ఆకాశాది కారణం బ్రహ్మ బ్రహ్మ నుండి ఆకాశం పుట్టింది తస్మాత్వాయు తస్మాత్ ఆత్మ ఆకాశ నుంచి వాయువు వాయు అగ్ని అగ్ని ఆపహభ్య పృథివీ పృథివ్యా ఔషధయా ఔషధీభ్యోన్నం అన్నా పురుష సో ఈ అవిద్వాంసుడు ఉన్నాడు ఉత విద్వానము ఉత అవిద్వానం అవిద్వాన్ అంటే బ్రహ్మను తెలియనివాడు అజ్ఞాని ఆపోజిట్ విద్వాన్ అంటే జ్ఞాని ఇప్పుడు ఈ అజ్ఞాని యొక్క దేహం ఏమిటి అన్నమయమేనా ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది పృథ్వీ నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది పరంపరయా బ్రహ్మ నుంచి వచ్చింది ఈ విద్వాన్ యొక్క దేహం ఏమిటో దేహమే ఉన్నానా కాదు కదా అన్నమయ దేహమే కదా మరి ఈ అన్నమయ దేహం ఇది బ్రహ్మ నుంచే వచ్చింది సో ఏ రకంగా చూపో కొని దేహం అలాంటివి ఆత్మ ఈ ఆత్మ చైతన్యము బ్రహ్మే ఆత్మ చైతన్యము బ్రహ్మే ఉన్నది ఆత్మ కాబట్టి ఈ విద్వాంసుడికి అవిద్వాంసుడికి మీరు ఉపాధి దృష్టిగా చూసినా ఏకత్వమే చైతన్యం దృష్టి చూసినా ఏకత్వమే కాబట్టి ఏమిటండి విద్వాంసుడు ఏదో సంతమేనంతతో విధురీతి అస్థి బ్రహ్మేతి యో వేద ఏమిటి విద్వాంసుడికి ఏదో స్పెషల్ అంటున్నారే కానీ బ్రహ్మ సర్వసమం గనుక రెండింటికి తేడా ఉండరాదు ఉండరాదు కదా అని ప్రశ్న ఇది ద్వైతులు అనుకుంటారు మేము ఎంతో ప్రశ్న వేశాము ఒకటికి ఇప్పుడు మా ఆత్మ మీ ఆత్మ ఒకటే అన్నారు కదా పోనీ నాకు మోక్షం వస్తే మీరు సంపాదించండి మోక్షం మీరు బాగా తపస్సు చేసి ఉపనిషత్తులోనే అధ్యయనం చేసి మీరు మోక్షం సంపాదించి మాకో టెలిఫోన్ చేయండి మాకు వచ్చేసినట్టే ఎందుకంటే మీ ఆత్మ మా ఆత్మ ఒకటే కదా మీ ఆత్మకి మోక్షం వస్తే మా ఆత్మకి మోక్ష సరపడింది కదా అది ఇదో శంక అలాంటి శంక ఇది ఇట్ ఈస్ సమ్థింగ్ లైక్ దట్ సో ఆయన అదన్నారు బ్రహ్మ సామాన్యం ఆకాశాది కారణం కూడా కాబట్టి విదుష అవిదుష విద్వాంసుడికి ఆకాశాది ద్వారా బ్రహ్మే కారణం అవిద్వాంసుడికి అంతే కాబట్టి బ్రహ్మ తన స్వరూపం అయితే దీనికోసం బ్రహ్మను తెలుసుకోవడం ఎందుకు తెలుసుకోకపోయినా స్వరూపంలోనే వెళ్ళిపోతాడు ఇప్పుడు నెక్లెస్కి తాను బంగారం నుంచి పుట్టేనని తెలిస్తే అది బంగారం అయ్యి తాను బంగారం నుంచి పుట్టని తెలియలేదనుకోండి బంగారం కాకుండా పోతుందా ఏమన్నానా బంగారమే అవుతుంది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా బంగారమే అలాగే మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మీ ఆత్మ బ్రహ్మే కదా కాబట్టి ఇంక తెలుసుకోవడం కూడా ఎందుకండి అని ఓ ప్రశ్న అప్రశ్న ఉత అవిన్ అములోకం పరమాత్మానం ఇత ప్రేత కష్టన చన శబ్ద అప్యవిద్వాన్ అచ్చతి ప్రతి అది ప్రశ్న ఉత వివాన్ అవి కశ్చన కహ అవిద్వాన్ క్షణ అంటే అపి క్షన శబ్ద అప్యర్థ అప్యర్థే ఎవడైనా సరే ఏదో ఒకడు ఏ ఒక్కడైనా సరే వాడు బ్రహ్మం తెలియని వాడే అవిద్వాన్ అయినా వాడు ప్రేత్య ప్రేత్య అనే శబ్దానికి ఇహ అర్థం చెప్పచ్చు పరమర్థం చెప్పచ్చు ఇప్పుడు బ్రహ్మజ్ఞాని ఇంకా మరణించిన దే ఈ దేహం పడిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మం ఉండదు మరి ఏమైపోతాడు అంటే బ్రహ్మలో విలీనం అయిపోతాడు అని చెప్పాం కదా ఆ డిస్క్రిప్షన్ అని ఆధారంగా చేసుకుని మీరు అర్థం చెప్పండి అముం లోకం అంటే పరబ్రహ్మ పరమాత్మలో అమూం లోకం అంటే పరమాత్మే పరమాత్మకే అముం లోకం అని పేరు మోక్షం దగ్గర పొందబడేది పరమాత్మ కనుక పరలోకము అంటే పరమాత్మే పరలోకం ఇది జ్ఞానం దగ్గర కర్మ దగ్గర ఉపాసం దగ్గర పరలోకం అంటే స్వర్గాదు జ్ఞానం దగ్గర పరలోకం అంటే ఏమిటంటే బ్రహ్మే ఎందుకంటే వీటి బ్రహ్మవి బ్రహ్మయుది బ్రహ్మం తెలుసుకుని బ్రహ్మే అయిపోతాడు కనుక అముం లోకం అంటే పరలోకము అంటే బ్రహ్మేది కాబట్టి పరమాత్మని వీడు పొందుతాడు సో వీడు అవిద్వాన్ కూడా పరమాత్మనే పొందుతాడు మరణించిన తర్వాత దీనికోసం తెలుసుకోవడం ఎందుకు పరమాత్మే కదా వాడు ఎలాగాను పరమాత్మనే పొందుతాడు అని మామూలుగా మరణించిన మరణించక్కర్లేకుండగా మీరు జీవన్ముక్తి అనే టాపిక్లో చెప్పచ్చు జీవన్ముక్తి అంటే ప్రేత్య ప్రేత్య అంటే దేహమే నేను అనే దేహాభిమానము నుండి బయటపడి అలాగే అలా చెప్తారు అంటే హిఈ ఏ జ్ఞానీ ఈజ్ డెడ్ టు ది బాడీ ఫాలో ఇట్ దిస్ ఈజ్ కాల్ కంట్రోల్డ్ డెత్ ఏ జ్ఞానీ డెడ్ టు ది బాడీ ఏ సన్యాసి ఈస్ డెడ్ టు ది ఫ్యామిలీ రైట్ ఫ్యామిలీకి కూడా ఉన్నట్టలు ఏనట్టండి అసన్నే వసతి అసన్నే కదా సో హిజ్ డెడ్ అంటే నిజంగా చచ్చిపోయా కాదు ఫిగరెటివ్ డెడ్ అనమాట అలాగే ఇక్కడ కూడా ప్రేత్య వాడు అన్నమయాది కోశముల నుండే తాదాత్మ్యాన్నించి బయటపడి పరమాత్మస్వరూపాన్ని ఎవడు విద్వాంసుడు పొందాడు అవిద్వాను కూడా అదే పొందుతాడండి సో వాడు దేహాభిమానం లేనప్పుడు ఈశ్వర భావంలో బ్రహ్మనే పొందేస్తాడు కాబట్టి వాడు కూడా అమూలోకం అంటే ఈ పరమాత్మనే పొందుతాడు అజ్ఞాని కూడా పరమాత్మనే పొందుతాడు జ్ఞాని కూడా పరమాత్మనే పొందుతాడు కదా ఇంక ఈ జ్ఞానం ఏమిటి ఉద్ధరించింది అలాగేనంటారా గురువుగారు అని ప్రశ్న ఇతర అవిద్వాన్ అవి గచ్చతి ప్రాప్నోతి ఉత అంటే ప్రశ్న అవిద్వాంసుడు కూడా పరబ్రహ్మనే పొందుతాడు కదా తర్వాత కిం వాన గచ్చతి ద్వితీయోపి ప్రశ్న ఇది ద్వితీయో ప్రశ్న ద్రష్టవ్య అనుప్రశ్న ఇది బహువచనాత్ శంకరులు కొంచెం టెక్నికల్గా మాట్లాడతారు అవిద్వాంసుడు అంటే అజ్ఞాని కూడా బ్రహ్మని పొందుతాడు కదా లేక పొందడంటారా అని రెండు ప్రశ్నలు చూసుకోమన్నారు ఇక్కడ ఒక్క ప్రశ్న కాదు రెండు ప్రశ్నలు ఏమంటే మీరు విశాఖపట్నం వెళ్తారా అంటే అర్థం ఏమిటి వెళ్తారా లేక వెళ్లరా అని రెండు ప్రశ్నలు చూసుకోమన్నారు పోలేవా బాబు ఒక ప్రశ్న రెండు ప్రశ్నలు అదే కదా ఊరికే దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి మమ్మల్ని ఎందుకు హింస పెడతావు అంటే అనుప్రశ్నని బహువచనం ఉంది ఇక్కడ రెండు ప్రశ్నలు దీని తర్వాత వచ్చి దాంట్లో రెండు ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు చేసుకుంటే బహువచనం కుదురుతుంది లేకపోతే ఇక్కడ ఒక ప్రశ్న దీని తర్వాత ఒక ప్రశ్న అంటే రెండు ప్రశ్నలతో ఆగిపోతుంది రెండు ప్రశ్నలతో ఆగిపోతే బహువచనంలో కుదురుతుంది అర్థమైందా మీకు ముందు ఇలా వ్యాఖ్యానం చేస్తారు తర్వాత దానికి ఇంకో రకంగా కూడా వ్యాఖ్యానం శంకర్లు ఆ మంత్రాన్ని అంటే చూడండి మరొకడు మరొకడు పొన్లండి రెండో మూడో ఎన్నో కొన్ని ప్రశ్నలు అను ప్రశ్నహనుందని అంతలోతుగా ఎందుకయా అని వదిలేసి ముందుకు వెళ్ళిపోతారు కానీ నాట్ శంకర కాబట్టి ఇక్కడ అవిద్వాంసుడు ఆ బ్రహ్మని పొందుతాడంటారా అని ఒక ప్రశ్న ఉతా విద్వానము లోకం ప్రీత్యా కష్టన గచ్చతి గచ్చతి పొందును పొందునా అని ప్రశ్న లేక పొందడంటారా కింవాన గచ్చతి ఇది ద్వితీయోప ప్రశ్న ద్రష్టవ్య అని రెండో ప్రశ్నను కూడా లెక్కేసుకో ఎందుకంటే పోన్లండి ఒకటి తాల్లా అంటే అనుప్రశ్న ఇది బహువచనా తర్వాత విద్వాంసం ప్రతి అన్యంటే పోను ఒకటి బదులు రెండు లెక్కేసుకుంటే బహువచనం ఎలా అయిందంటే విద్వాంసుడు గురించి నెక్స్ట్ రాబోతోంది అక్కడ కూడా ఇదే లెక్కని రెండు లెక్కేసుకో అక్కడ రెండు రెండు నాలుగు బహువచనం సరిపడుతుంది అంటున్నారు ఏమిటింకా ఈ మొదటి రెండు ప్రశ్నలు అవిద్వాంసుడివి అజ్ఞానివి తరువాత రెండు ప్రశ్నలు జ్ఞానికి సంబంధించిన ప్రశ్నలు ఆ మాట అందాము ఆహో విద్వాన్ అమూన్ లోకం ప్రీత్యా కశ్చిత్మస్ మొద మొదటి రెండు ఏమిటి అథాతోను ఉత అవిద్వాన్ అమూన్లోకం ప్రీత ఇప్పుడు ఆహో అహో అంటే అలా కాకుండా వివాన్ జ్ఞాని లోకం ప్రయత్య అనే అది రెండో రెండో సెట్ ఆఫ్ ప్రశ్నలు వస్తున్నాయి భాషణం యూ అవిన్ సామాన్యం కారణమీ బ్రహ్మణ గచ్చతి అతో విదూషో బ్రహ్మాగమనమాశంక్య అతస్థం ప్రతి ప్రశ్న ఎలాంటి అజ్ఞాని గురించి ప్రశ్నలు ఉండొచ్చు కానీ ఇంక జ్ఞాని గురించి ప్రశ్నలు ఏమిటండే అంటే ఉన్నాయి ప్రశ్నలు ఏమిటంటే ఇప్పుడు అజ్ఞాని వెళ్తాడా బ్రహ్మని పొందుతాడా అని అడిగారు సపోజ్ అజ్ఞాని పొందడు అని మీరంటే ఇఫ్ ది ఆన్సర్ ఈస్ నో అలా ఉంటాయి అప్లికేషన్ ఫర్లో ఇఫ్ ఎస్ ఇఫ్ నో ఇక్కడ ఇఫ్ నో ఇన్ కేస్ అజ్ఞాని బ్రహ్మని పొందడు అని మీరంటే ఆయన అలా నీట్లాగే కనపడుతున్నాడు ఎందుకంటే మీరు శ్రవణం చేయండి జ్ఞానం జ్ఞానం అంటున్నాడంటే జ్ఞానం లేకపోతే మీరు పొందడదే అంతాడు ఆయన ఈ ఈజ్ అబౌట్ టు ఈ షూర్ టు సే దాట్ అందుకోసం శిష్యుడు ఏమంటున్నాడు మీరు అజ్ఞాన అవిద్వాన్ బ్రహ్మను అగచ్చది అజ్ఞాని బ్రహ్మను పొందడు అని మీరు అంటే ఇప్పుడు అజ్ఞానులు గో బ్రహ్మ జ్ఞానులు గో బ్రహ్మ ఉంటే మేబీ ఫర్ సమ్ రీజన్ అజ్ఞాని పొందగడని మీరు అనొచ్చు కానీ సామాన్యం బ్రహ్మ సర్వ ప్రాణి సాధారణము అజ్ఞానికి జ్ఞానికి కూడా ఒకే ఒక కారణభూతమైనటువంటి ఆ బ్రహ్మను అజ్ఞాని పొందడు అంటే అజ్ఞాని సామాన్య కారణమైన బ్రహ్మను పొందకపోతే జ్ఞాని మాత్రం పొంది తీరుతాడనే నియమం ఏమున్నది అని ప్రశ్న నెక్లెస్ను కరిగిస్తే బంగారం అవ్వలేదు అన్నారనుకోండి కంకణాన్ని కరిగిస్తే మాత్రం బంగారం అవుతుందని నమ్మకం ఏముందండి రెండూ ఒకే బంగారం నుంచి పుట్టే కదా అనే ఒక శంక మేము మీకు దృష్టాంతం చెప్పాను సో ఆ ప్రశ్న అనమాట ఏది అవిద్వాన్ సామాన్యం కారణమప్పుడు బ్రహ్మను అగచ్చతి బ్రహ్మ సర్వసమానమైనటువంటి కారణము జగత్ కారణం అయ్యుండగా అవిద్వాంసుడు ఆ బ్రహ్మని పొందడు అని మీరంటే అత ఏ కారణం చేతనో అవిద్వాంసుడు సామాన్య కారణమైన బ్రహ్మను పొందలేదో అదే కారణం చేత విదుషోపి బహుశా విద్వాంసుడుకు కూడా దొరకదేమో బ్రహ్మ అని బ్రహ్మాగమనం బ్రహ్మని పొందుట ఆశంక్యతే అట్లీస్ట్ వీ గెట్ ఎ డౌట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇవ్వరు అంటే వీడు అంటాడు ఏమన్నా రేషన్ కార్డు ఉంటే ఇస్తారా అని అంటాడు అంటాడా అండా అలాగే అజ్ఞాని బ్రహ్మను పొందడు అంటే ఏమన్నా మరి జ్ఞాని అయితే పొందుతాడా ఏమి అని ఓ శంక పొందుతాడా అంటే పొందకపోతాడా కూడానా అని ఓ శంక రెండు అదో రెండు మళ్ళీ ఇది అది రెండవ ప్రశ్న అలా అతస్తంప్రతి ప్రశ్న అందుకోసం ఇప్పుడు విద్వాంసుడి గురించి అంటే విద్వాంసుడు అంటే జ్ఞాని విద్వాంసుడు అంటే ఏ విద్వాన్ పరీక్ష ప్యాస్ కాదు విద్వాంసుడు అంటే ఆత్మజ్ఞాని అని బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మజ్ఞాని గురించి ఇంకో రెండు ప్రశ్నలు ఆహో విద్వాన్ ఇది ఇప్పుడు ఆ ప్రశ్నకు వ్యాఖ్యానం విద్వాన్ బ్రహ్మవిది కశ్చిత్ ఇత ప్రేత అము లోకం సమశ్ను ప్రాప్తి ఏం దొరకలేదా మీకు ఏది ఆహో విద్వా నితి ఆహో విద్వా నితి తర్వాత అది ఆ పుస్తకం ఒకసారి నాకేమన్నా ఇది వద్దు గీతాప్రసిద్ధి గీతా స్టాండర్డ్ ఈ తెలుగు వెర్షన్స్ అన్నీ ఏవేవో ఉంటాయి బహుశా కరెక్ట్ అవ్వచ్చు సమత్వైపు అవిదుష ఇవ్వ తృతీయోను ప్రశ్న ఓకే ఓకే దొరికింది లేండి ఉత ఆహో విద్వాన్ ఇది అంతే ఉత ఆహో విద్వాన్ ఇది అక్కడి నుంచి ఆ ఉత నేను అనలేదంతే అంతే మిత అంతా సరిపడింది ఓనండి అలాగేనండి ఉత ఆహో విద్వాన్ ఇది మంత్రం ఆహో విద్వాన్ము ఉత అందేదర్ హ్యాండ్ ఆహో విద్వాన్ అలా ప్రారంభమైంది తర్వాత విద్వాన్ అంటే బ్రహ్మ విత్ అర్థం విద్వాన్ అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు అపి కష్టిత్ ఏ ఒక్కడైనా ఇతహ ప్రేత్య మళ్ళీ అదే మాటలని నేను ఈ దేహం నుంచి దేహత్యాగం చేసిన తర్వాత బ్రహ్మ బ్రహ్మస్వరూపుడవుతాడు లేకపోతే పోనీ పరమాత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు అమూన్ లోకం అంటే పరమాత్మానం సమస్మితే ప్రాప్మవు పొందుతాడా పొందడా అని సో ఆహో విద్వాన్ లోకం విద్వాన్ ప్రేత్య ఆ మంత్రం లోకం ప్రేత్య అని కదా విద్వాన్ జ్ఞాని ప్రేత్య దేహత్యాగం చేసి అము లోకం అంటే ఈ పరబ్రహ్మను పరమాత్మను కచ్చిత విద్వాన్ ఎవడో ఒక విద్వాంసుడు ఏ విద్వాంసుడైనా సరే సమష్ణుతా ఊ అది సమష్ణుతే ఊ సమష్ణుతే పొందుచున్నాడు ఉత చేరిస్తే పొందుచున్నాడా ఉత మేక్స్ ఇట్ ఏ క్వశ్చన్ సో సమష్ణుతే ప్రాప్నోతి పొందుచున్నాడా ఆ ఊని ఆ ప్రశ్న మనం చేసుకోవాలి ఏమంటే ఈ సమష్ణుత అన్నది వాట్ ఈస్ దిస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తెలిసింది కదా ప్రశ్న తర్వాత సమష్ణుతేం స్థితే అయా దేశే యలోపే చకార్య ప్లు సమష్ణుతీ అక్కడ ఉన్నది ఏమిటంటే విద్వాన్ ప్రేత్య అము లోకం సమష్ వానవా విద్వాంసుడు మరణించి జ్ఞాని మరణించి ఈ పరమాత్మను పొందుతాడా పొందడా పొందుతాడా అని పొందుతాడా పొందుతాడు అంటే సమష్ణుతే పొందుతాడా అంటే సమష్ణుతే ఊ ప్రశ్న అవుతుంది ఊ ఏమంటావు అన్నట్టు సో సమష్ణుతే ఊ ఇప్పుడు సమష్ణుతే ఊ యచోయవ సమష్ణుత ఉ లోపశాకల్యస్య సమష్ణుత ప్రశ్న కనుక ఆ హ్రస్వ అకారానికి ప్లూతం సమష్ణుతవు అది సమీపం ఇప్పుడు అథోరోప్ల తాదప్లుతే అనే సూత్రంలో ఆయన అప్లు తాత్తు అప్లుతే అని ఎందుకన్నాడు ఇప్పుడు మీకు అవగతమైంది ఇది వ్యాకరణానికి సంబంధించింది నెక్స్ట్ విద్వాన్ సమష్ణుతే అముకం ఆ ప్రశ్ననే ఆయన మళ్ళీ రిపీట్ చేస్తున్నారు జ్ఞాని ఆ పరమాత్మని అమూల్ లోకం అంటే పరమాత్మని కింవా సమష్ణుతే పొందుతాడంటారా యథా అవిద్వాన్ ఏం విద్వాన్ అమష్ణుతేపర ప్రశ్న అవిద్వాంసుడు పొందుతాడా పొందడా అని ఎలాగైతే రెండు ప్రశ్నలు ఉన్నాయో యథా విద్వాన్ అదే విధంగా విద్వాంసుడు పొందుతాడా పొందడా పొందుతాడా అని ఓ ప్రశ్న పొందడా అని ఇంకో ప్రశ్న ఏమో నమష్ణు సమష్ణుతేవా అని ఒక ప్రశ్న అయితే నమస్ నమష్ణుతే కిం పొందడా అని ఇది ప్రశ్న నాలుగు ప్రశ్న అని మొత్తానికి అను బహువచనం చేశారు ఇప్పుడు ఇంకో మార్గం ఏమంటే అక్కడ రెండే ప్రశ్నలు వినపడుతున్నాయి రెండుసార్లు దీర్ఘం తీశారు కనుక రెండే ప్రశ్నలు కష్టన గచ్చతి అదో ప్రశ్న కశ్చిత్ సమస్తావు అది ఇంకో ప్రశ్న రెండే వినపడ్డాయి మాకు మాకు నాలుగు వినపడలేదు మరి ఏం చేస్తారు మరి ఇప్పుడు ఈ అనుప్రశ్న ఎలా సరిపెడతారంటే అలా సరిపెడుతున్నారు ద్వావేవ వా ప్రశ్నవు వా అంటే అథవా లేకపోతే ఇంకో రకంగా లెక్క చెప్తాను చూసుకోండి రెండే ప్రశ్నలు ద్వావేవ ప్రశ్న ఎందుకో తెలుసిన టాపిక్ క్లియర్గా కనపడుతోంది మొదటి ప్రశ్న అవిద్వాన్ గురించి ఉతా అద్వానము రెండో ప్రశ్న ఆహో విద్వానము రెండో ప్రశ్న విద్వాన్ గురించి అదే అన్నారు ఆయన విద్వద్ అవిద్వద్ విషయ విద్వాంసుడు అవిద్వాంసుడు విషయముగా సబ్జెక్టు మ్యాటర్గా కలిగిన ప్రశ్నలు రెండే మీరు నాలుగేళ్ళు లెక్క వేస్తే కూతరారు ఓన్లీ అండ్ అలాగే తీసుకోండి బహువచనంతో సామర్థ్య ప్రాప్త ప్రశ్నాంతరాపేక్షయా ఇక్కడ రెండే ప్రశ్నలు ఉన్నాయి ఎవ్రీడే విద్వానా విద్వాన్ ఇద్దరు రెండు ప్రశ్నలు మరి ప్రశ్నాహని బహువచనం ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ రెండు ప్రశ్నలు వేశారో ఈ ప్రశ్నల యొక్క సామర్థ్యాన్ని బట్టి సామర్థ్యం అంటారు ప్రశ్నల యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ మీకు అర్థమైతే దాన్ని సామర్థ్యం అంటారు ఆ సామర్థ్యాన్ని బట్టి దానికి రిలేటెడ్ ప్రశ్నలు ఇంకో కొన్ని వాటిని కూడా కలుపుకుని శృతి బహువచనాన్ని వేసింది సామర్థ్య ప్రశ్నాంతరాపే సామర్థ్యప్రాప్త ఈ రెండు ప్రశ్నల్ని చక్కగా తెలుసుకోవడం వల్ల ఆ బుద్ధి ఎందు ఆ సమర్థత చేతను ముందుకొచ్చేటువంటి ప్రశ్నాంతర అపేక్ష మరికొన్ని ప్రశ్నల్ని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నహను బహువచనం వేశారు మాకు అలాంటి ప్రశ్నలు ఏమీ రావట్లేదండి రెండు దగ్గర ఆగిపోయిందంటే మీకు రాకపోవచ్చండి వచ్చేవాళ్ళకి వస్తాయి ఉదాహరణకి ఆయనే కొన్ని చెప్తున్నారు అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేతి శ్రవణాత్ అస్థి నాస్తి సంశయ సో బహుజనాన్ని లెక్క పెడుతున్నారు ఆయన అక్కడ రెండు ప్రశ్నలు వస్తాయి ఎలాగా అస్త్ అసద్బ్రహ్మేతి వేద చే అస్థి బ్రహ్మేతి చే అని మంత్రం విన్నాగా మంత్రం వినగానే ఏమిటో అస్థి అంటే ఊరకంగా చెప్తున్నారు ఆ నాస్తి అంటే ఇంకో రకంగా చెప్తున్నారు ఇంతకీ ఇది అస్థ్యా నాస్తి అన్న ప్రశ్న వచ్చిందా రెండు ప్రశ్నలు వచ్చాయా ఇది శ్రవణాత్ అస్థి నాస్తి సంశయ అసలు ముందు ఆ సంశయం వచ్చింది కదా సంశయమే లేకపోతే వాడు బ్రహ్మజ్ఞానే సంశయం ఉన్న స్థితి గురించి మాట్లాడుతున్నాం గనక అదో శంక తత అర్థప్రాప్తస్థి నాస్తి ప్రథమోను ప్రశ్న సో వేదమంత్రమే అస్తి నాస్తి అని రెండు పక్షాలని చెప్పేసి అప్పుడు విద్యార్థికి ఇంతకీ ఇది ఉందంట లేరట్ట సందేహం వస్తుంది మంత్రమే అలా చెప్తోంది కదండి ఇప్పుడు మంత్ర ఓ స్వర్గం ఉందంటారా లేదంటారా అని మీమాంస వచ్చింది మరి ఆ మంత్రం విన్న తర్వాత అంతకుముందు వీటికి డౌట్ వచ్చినా లేకపోయినా ఆ మంత్రం విన్న తర్వాత అస్థివా నవేథ్యాహుహూ అని ఓ మంత్రం ప్రాచీన భగం శంకరోతే కర్మకాండ దగ్గర అస్థివా నవేథ్యాహుహు ఏమంటే ఈ పరలోకం స్వర్గం ఉందంటారా లేదంటారా అని శంక చేశారు సంహితలో కర్మకాండలో కానీ మరి వేదాంతంలో ఆత్మ ఉందంటారా లేదంటారా అని శంక చేయగలిగింది వాళ్ళ వాళ్ళేం తక్కువ వాళ్ళు స్వర్గం ఉందంటారా లేదంటారా అని శంక వాళ్ళు చేశారు కాబట్టి ఆ మాట విన్న వెంటనే అవును నిజమే ఉందంటారా లేదంటారా అని వీడికి యజమానిక డౌట్ వస్తుంది కర్మ చేసేవాడికి అప్పుడు దానికి ఏదో సమాధానం ఉంటుంది సో మొత్తానికి ఇక్కడ ఈ మంత్రం విన్న వెంటనే అస్థి బ్రహ్మతి చేదాన్నిలా వినేసేపటికి వాడు కొంచెం సంస్కృతం తెలుసున్నవాడైతే ఇంతకీ బ్రహ్మ ఉందంటారో లేదంటారా అని సంశయం అదో ప్రశ్న ఎప్పుడైతే సంశయం పుట్టిందో తత ఆ సంశయము నుండి అర్థప్రాప్త ఆటోమేటికల్గా యాజ్ ఎ కరాలరి మనకు ప్రశ్న ముందుకు వస్తుంది ఏమిటా ప్రశ్న కమస్తి నాస్తి ఉందంట లేదంట వా ఇది ప్రథమ అనుప్రశ్న అనుప్రశ్న మంత్రం విన్న తర్వాత వచ్చే ప్రశ్నది గురువుగారు చెప్పిన తర్వాత వచ్చిన మొదటి మొదటి అనుప్రశ్నది ఓకే నెక్స్ట్ బ్రహ్మణ అపక్షపాతివాత్ అవిద్వాన్ గచ్చతి నచ్చతి తిద్వితీయ ఇంకా బ్రహ్మ పక్షపాతి కాదు ఇది ఒక పెద్ద చక్కటి పదం అపక్షపాతి ఆయనకి నెపోటిజం లేదు నో నెపోటిజం అంటే మన బా భావమరది బంధువులు వీళ్ళందరికీ పెట్రోల్ బంకులు అవి ఇచ్చుకోవడం అలాంటివి ఆయన ఎరగడం ఈ నో దాట్ ఎందుకంటే సర్వసాధారణం బ్రహ్మ సో ఈ బ్రహ్మ అపక్షపాతి కదకా పక్షపాత అంటే ఇప్పుడు ఆయన ఎరగడు ఓ పక్షంలో పడటం అర్థం పక్షే పతటీ ఓ పక్షంలో పడిపోవడం ఓ పక్షంలో ఎంతల్లా పడిపోతాడంటే ఇంకక్కడి నుంచి లేవలేదు అంతల్లా పడిపోతాడు వాటి పక్షపాతీ అని అంటారు సో బ్రహ్మ పక్షపాతి ఏమంటే బ్రహ్మ పరమేశ్వరుడు వీడు జ్ఞాని వీడు అజ్ఞాని అని అలాంటి పక్షపాతం చేస్తుంటారండి ఏమంటే ఎందుకో భక్తి కోసం చెప్పిన మాట కానీ కొండకు వస్తేనేమో నీకు పరీక్ష ప్యాస్ చేస్తాను కొండకు రాకపోతే నేను ఫెయిల్ చేసేస్తాను అంటాడండి దేవుడు అలా అంటాడండి ఊరికే అలాగా పిల్లలకి అలా చెప్తారు ఓసారి కొండకు వెళ్ళొస్తాడు వెరమోహం అని అంతేగాని అలాగే జీవితాంతం అలాగే ఉండిపోమ్మని కాదు దాని అర్థం బ్రహ్మ అపక్షపాత పూజ చేసిన వాడిని వాడికి అనుగ్రహం చూపించి పూజ చెయ్యని కారణంగా మాఫియా డాన్లాగా ఇంకోటి చూపించడం మానేస్తే అది పరమేశ్వరు లక్షణం అవుతుందా పరమేశ్వరుడు అగ్నిహోత్రం లాంటి వాడు నమే ద్వేషోస్తి న అన్నాడు చంద్ర శ్రీకృష్ణుడు తొమ్మిదో నాకు ప్రియుడు లేడు ద్వేషింపదగ్గవాడు లేడు మరి అయితే నిన్ను మేము పూజ చేయడం ఎందుకు వరవ అంటే మరి వస్తుంది కదా అంటే దాని యథా అగ్ని ఇప్పుడు చలికాలం ఉందండి చలికాలంలో అగ్నిహోత్రానికి కొంతమంది మీద ప్రీతి కొంతమంది మీద ద్వేషం ఉంటుందా ఏమో ఉన్నట్టే కనబడుతుంది ఎలాగో చెప్పండి కొంతమందికి చలిని తగ్గిస్తున్నాడు కొంతమందికి తగ్గించట్లేదు ఎవరికి తగ్గిస్తున్నాడు అదిగో ఆ మంట చుట్టూ కూర్చున్న వాళ్ళకి తగ్గిస్తున్నాడు మరి ఎవరికి తగ్గట్లేదు ఆ మంటకి దూరంగా ఉన్న వాళ్ళకి తగ్గించు అది అగ్నిహోత్రం యొక్క పక్షపాతం అవుతుంది అది ఆ మంటకి మంట ఏమండీ నిజానికి డబ్బులు ఇచ్చి చూసే దేవుణ్ణి మనం చూడక్కర్లేదు ఏ పైసా వాళ్ళ బా మన హృదయంలో వాళ్ళు డబ్బులు ఇవ్వక్కర్లేకుండా ఆ హృదయాల్లో చూసుకోవడం వచ్చింది ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఐ డోంట్ లైక్ ఇట్ నేను కాళహస్తి వెళ్ళా ఏమిటండే శివుడు దరిద్రహ అకించన మీరేమో ఐదు రూపాయలు టికెట్ పెట్టారేమిటని నేను అడిగాను అడిగితే పురోహితులు ఉన్నారు మా మాకు తెలియదు అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని అడగడం జాను అంటే వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు కింగ్ దేవుడు ఆయన ఆయనే టికెట్ లేకుండా సర్వదర్శనం అంటూ ఉంటే మీరు సర్వదర్శనమే లేదు అసలు డబ్బుల మీద శివుడికి ప్రారంభమయ్యేటప్పుడు నేను అబ్జెక్ట్ చేశాను ఇంతకీ మొత్తానికి ఐదు రూపాయలు తీసుకునే చూశారు చూశాను నేను దేట్ డి నాట్ అలౌ సో ఏ పైసా వాళ్ళ సో అపక్షపాతీ పరమేశ్వరునైంది ఏ ఉండదు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అలా వచ్చేస్తూ ఉంటుంది ఎవళ్ళు బయటకు వెళ్తే వాళ్ళ నెత్తి మీద వర్షపు చినుపులు అనుగ్రహం పడతాయి తలుపులు బిడాయించి కూర్చుంటే వర్షానికి దూరంగా ఉంటాడు అంతే ఇంట్లో మన వైపు నుంచి ప్రయత్న లోపమే కానీ ఈశ్వరుని విషయంలో అటువంటి భేదమే ఉండదు అపక్షపాత సరే సరే చాలా బాగా చెప్పారు అపక్షపాత అయితే మరి అవిద్వాంసుడు అజ్ఞాని మోక్షం పొందుతాడా పొందడా చెప్పండి అపక్షపాత అన్నారు కదా ద్వితీయ ప్రశ్న తర్వాత బ్రహ్మణ సమత్వేపీ అవిదూష ఇవ విదూషోప్యగమనమాశంక్యతే ఏమంటే బ్రహ్మ సమ సముడే అపక్షపాతే కానీ ఎందుకునో అజ్ఞాని వెళ్ళడని మీరు చెప్పిట్లో తోస్తున్నారు అజ్ఞాని వెళ్ళడని మీరంటే జ్ఞాని మాత్రం ఎందుకు వెళ్తాడని మాకు శంకలుగుతుంది కాబట్టి జ్ఞాని అజ్ఞానిలో శంకపడ్డప్పుడు జ్ఞానికి శంకే ఇందాక నేను చెప్పాను రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వరు అంటే మరి ఉన్నవాళ్ళకి ఇస్తారా అని శంక వస్తుంది అలాగ అలాగొస్తోంది ఏమిటి ఆశంకృతే నమష్ను ఇది తృతీయోను ప్రశ్న విద్వాంసుడు దొరుకుతుందంట బ్రహ్మను పొందుతాడంటారా పొందడంటారా ఇది మూడవ అనుప్రశ్న ఇప్పుడు బహువచనం సరఫడిపోయింది కదా అది సంగతి తర్వాత ఏతేషాం ప్రతివచనాథ్రంథ ఆరభ్యే ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అస్తి వానవా బ్రహ్మ అవిద్వాన్ గచ్చతి వానవా విద్వాన్ గచ్చతి వానవా ఈ మూడు అను ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అందుకోసమే మిగిలిన బ్రహ్మ వల్లంతా ఆరంభమవుతోంది ఉత్తర గ్రంథ తరువాయి గ్రంథమంతా కూడా ఈ మూడు ప్రశ్నలకి సమాధానము తస్తిత్వమేవ తావదుతే ముందు అస్తిత్వం గురించిన ప్రశ్నని మేము చర్చ చేస్తాం అవిదే వరుసలో బ్రహ్మ అస్తివ అన్న మీమాంస పెట్టారు కదా మీరు ఆ శంక మీదనే చర్చ వస్తోంది అస్తిత్వానికి సంబంధించిన సమాధానమే ముందు ప్రారంభం చేస్తాము ఆ తర్వాత విద్వాంసుడు ఆ తర్వాత వస్తాడు నంతం బ్రహ్మాత్రమితవ్యం సో ఈ అస్తిత్వాన్ని బ్రహ్మ అస్థివానవా అనేటువంటి మీమాంస మనం ముందు చే టేకప్ చేస్తే అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది దాంట్లో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది ఎవరో తెలుసున్నది యచ్చోక్తం చ అండ్ ఆల్సో ఇంతకుముందు బ్రహ్మ లక్షణం చెప్పండి అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పారు అంతా బాగానే ఉంది ఆ సత్యముని ఇంకొంచెం మీరు వివరిస్తే బాగుంటుంది బ్రహ్మని సత్యం అని ఎందుకన్నారు ఏమి మిగతావి అస్థి సత్ ఏవ సత్యం కాబట్టి ఆ సత్య పదాన్ని కూడా మనం వ్యాఖ్యానించినట్టు అవుతున్నాడు అంటే మళ్ళీ వీడి శంఖ వీడిదే ఏమంటే సత్ అస్థి అంటే సత్ అక్కడ సత్యం ఉంది కదా ఉక్తం హి సదేవ సత్యమితి మళ్ళీ మొదటికి వచ్చేవయా నువ్వు చెప్పాం కదా నీకు ఉక్తం హి నీకు చెప్పడం అయింది బైనరీ ఆర్గ్యుమెంట్ రూపంలో ఉంటుంది భాష్యం కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు ఒకసారి చెప్పడం కదా సత్ అంటే సత్యమే సదేవ సౌమ్య సమగ్ర ఆసీద్ తత్ సత్యం లేదా ది అండర్స్టాండింగ్ దట్ ఇట్ ఈజ్ ఈజ్ సత్యం ట్రూ అండర్స్టాండింగ్ తర్వాత ఎత్ అస్తి తదేవ భాసతే వాట్ ఈజ్ becomes evident సో ఆ సత్యం అంటే ఎవిడెన్స్ బికమింగ్ ఎవిడెంట్ స్ఫూర్ స్ఫూర్తిని సూచిస్తుంది సత్ అన్నది ఈజ్ అనే దాన్ని సూచిస్తుంది రెండు ఒకటే సత్ చి కాబట్టి సత్ సత్యం అలా రెండింటినీ సమానార్థకంగా మేము వాడుతూ ఉంటాము తస్మాత్వ సత్వోక్త్య సత్య కాదు సత్వోక్తి సత్యత్వముచ్యతే ఇక్కడ సత్వాన్ని గురించి చెప్తాం సత్ సత్ యొక్క సత్వం అస్థి ఇప్పుడు బ్రహ్మ లక్షణం ఏం చెప్పారు అక్కడ సత్యం అని చెప్పారు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు అస్థి బ్రహ్మేతి అస్థి గురించి మాట్లాడుతున్నారు మీరు సత్యం అంటే ట్రూత్ అస్థి అంటే ఈజ్ అని రెండు సెపరేట్గా పెట్టుకుంటారేమో అలా పెట్టుకోకండి రెండు ఒకటే కాబట్టి ఇక్కడ సత్యత్వం అక్కడ సత్యత్వము ఇక్కడ సత్వము సత్య యొక్క ధర్మం సత్వం సత్య ధర్మం సత్యత్వం ఈ సత్వమే అసత్యత్వము సత్యత్వమే సత్వము రెండు ఒకటే రెండు వేరు వేరైతే ఆ సత్యత్వం గురించి చెప్పడం మానేసి ఏదో ఇంతకుముందు ప్రసంగంలో లేని సత్వం గురించి శురుకెందుకు మాట్లాడుతుంది సత్యత్వమే సత్వం ఏది ఉన్నదో అదే యథార్థము ఏది లేదో అది యథార్థం కాదు అంచేతనే నెక్లెస్ యథార్థం కాదు ఎందుకో తెలుసునండి పెట్టడానికి ముందు లేదు యథార్థం కాదు చెంచేసిన తర్వాత లేదు యథార్థం కాదు మరి నెక్లెస్ సత్యం కాకపోతే ఏది సత్యం అండి బంగారం ఎందుకో తెలుసిన అస్థి అస్థి అస్థి మూడు కాలాలలో అస్థి అస్థి అస్థి అదే సత్యం కాలంలో అస్థి రెండు కాలాల్లో నా అస్థి ఇట్ ఈస్ నాట్ సత్యం దట్ ఈస్ హౌ బిట్ ఫార్త్ సత్ తదేవ సత్యం అందుకోసం ఈ రెండు వేర్వేరు ప్రకరణాలు అనుకోవద్దు ఏది సత్యం జ్ఞానవనందం బ్రహ్మాలో ఉండే సత్యము అస్థి బ్రహ్మ అనే అస్థి రెండు వేరువేరు కదా రెండు ఒకటే కథమ కథమేవర్థత